ఇది ఇంకో అమెరికా తెలుగు కథ ఏమిటి అంటున్నారు ఈ డ్రెస్లో నేను మార్వలెస్గా ఉన్నాను అంటున్నారా మా ఊళ్ళో వాళ్ళు నన్ను ఇలా చూసారంటే మూర్చిపోతారా ఆ ఇచ్చే కాంప్లిమెంట్ ఏదో సరిగ్గా ఇవ్వచ్చు కదా అస్తమానో నన్ను మా ఊరిని ఎగతాళి చేయడం బాగా అలవాటైపోయింది మూర్చపోతే పోతారుట అయితే ఏమిటిట ఆ మాటకొస్తే ముప్పై ఐదేళ్ల నాడు విమానం నన్ను చూసి అమెరికాలో మీరు మూర్ఛపోలా పావలా సైజు పెద్ద బొట్టుతో రేగిపోయిన వాలు జేడతో నలిగిపోయిన వెంకటగిరి చీరలో ఉన్న నన్ను చూసి మీరు చూసి కూడా చూడనట్టు నటించారు ఆ రోజు గుర్తుందా నన్ను తీసుకొచ్చి ఈ నాలుగు గోడల మధ్య పడేసి మీ పాటికి మీరు ఆఫీస్కి వెళ్ళిపోయేవారు నన్ను మీతో పాటు బయటికి తీసుకెళ్ళటానికి మీకు నామోషి అందువల్ల ఇక్కడ చలి నీకు చలి అలవాట్లేదు నాకు సెలవు లేదు అంటూ వంకల్ చెప్పేవారు బయటికి వెళ్ళటానికి మీ ఫ్రెండ్ డాక్టర్ జాన్ నేను వచ్చానని తెలిసి మనల్ని వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలిచాడు గుర్తుందా వేరే గత్యంతరం లేక నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లారు మీరు మనం అక్కడ ఉన్నంతసేపు మీరు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా గడిపారు పాపం జాన్ భార్య ప్రత్యేకంగా వెజిటేరియన్ ఫుడ్డే వండి నా వడ్డించింది నేను కట్టుకున్న నా వెంకటగిరి జరీ చీరని నా పొడవాటి వాలుజడని ఎంతో మెచ్చుకుంది ఉన్నట్టుండి మీ ఫ్రెండ్ ఫుడ్ యు లైక్ స్క్రూడ్రైవర్ అని అడిగితే నేను కంగారులో వెంటనే నో ఐ లైక్ పట్ట కారు అన్నాను మీరు పళ్ళు కొరకడం వినిపించి పప్పులో కాలేసానని తెలుసుకున్నాను ఆ తర్వాత తెలిసింది స్క్రూ డ్రైవర్ అనేది కూడా ఒక రకమైన డ్రింక్ అని ఆ మాటకొస్తే మీరు మాత్రం తక్కువ తిన్నారా మీ ఫ్రెండ్స్ మీ గురించి అంతా చెప్పారులేండి వచ్చిన కొత్తల్లో మాటిమాటికి రిపేర్కి వచ్చే మీ డొక్కు కారు గురించి మీరు మీ ఫ్రెండ్తో చెప్తూ ఉంటే మీ ఫ్రెండ్ యూ షుడ్ గెట్ రూడ్ ఆఫ్ దట్ లెమన్ అని అంటే నేను నా కారు గురించి మాట్లాడుతూ ఉంటే వీడు నిమ్మకాయ పారేయమంటాడేమిటి నా ఫ్రిడ్జ్లో ఉన్న నిమ్మకాయ సంగతి వీడికెందుకు అని వెసుక్కున్నారట కదా మీరు ఒకసారి కాన్ఫరెన్స్లో ఉన్న మిమ్మల్ని పేజ్ చేయటం విని మీ బాస్ డాక్టర్ రావ్ యు ఆర్ ఎక్స్క్యూజ్డ్ అని అన్నాడని నేనిప్పుడు ఏం తప్పు చేశానని క్షమించానని అంటున్నావు అంటూ అతనితో మీరు దెబ్బలాటికి దిగారట కదా ఆ రోజుల్లో చదువులో వయసులో అనుభవంలో అన్నింట్లో మీకంటే తక్కువైన నేను మీ ముందు ఓ వెర్రి మొహల్లా కనిపించేదాన్ని కానీ బయటికి వెళ్ళినప్పుడు మీరు కూడా అంతే అని నెమ్మది మీద తెలుసుకున్నాను డ్యూటీ పేరుతో రెండేసు మూడేసు రోజులు వరుసాగ్గా హాస్పిటల్లో ఉండిపోయేవారు మీరు నాకేమో ఇంట్లో ఏమీ తోచేది కాదు ఒకరోజు మన ల్యాండ్లేడీ కూతురు లూసీతో పాటు నేను కోర్సులు తీసుకోవడానికి రిజిస్టర్ చేసుకున్నాను పియూసీ క్వాలిఫికేషన్తో అమెరికాలో చదవటం అంటే అనపర్తిలో చదివినట్లు కాదు అంటూ మీరు నన్ను ఆట ఆ రోజుల్లో గుర్తుందా నాకు తెలియనివి మీ దగ్గర చెప్పించుకోవడానికి అప్పట్లో మీకు బోలుడు లంచాలిచ్చుకునేదాన్ని కాలక్షేపానికి అని చేరిన నేను మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకునేసరికి మనకి ముగ్గురు పిల్లలు పుట్టేశారు ఎంతైనా పల్లెటూరు అమ్మాయిలకి చాలా ఎక్కువ అంటూ మీరు ఒక కాంప్లిమెంట్ విసిరారు మీద ఆ తర్వాత నేను ఉద్యోగంలో చేరడం ప్రమోషన్లు రావడం పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవ్వడం ఇదంతా చకచకా జరిగిపోయింది ఆ రోజుల్లో పిల్లలకి హోంవర్క్లో సాయం చేస్తున్నప్పుడల్లా నాకు ఎంతో గర్వంగా అనిపించేది మామ్ ఎక్స్ప్లెయిన్స్ బెటర్ షీఈ్ స్మార్టర్ దెన్ యూ డాడ్ అని మన పిల్లలు అన్నప్పుడల్లా మీరు తెగ గుర్తుందా ఈ ప్రపంచం ఎంత విశాలమైనదో మనసుండాలే కానీ ఎన్ని నేర్చుకోవచ్చో సమాజానికి ఎంత ఉపయోగపడచ్చో అనప్రతి వదిలి అమెరికా వచ్చాక అని నాకు తెలియలేదు చిన్నప్పుడు మా అమ్మ చేతికి పలకాబల్పం ఇచ్చి బడికి వెళ్లమంటే వెళ్ళనని మొరాయించేదాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి గతంలోకి చూసుకుంటే ఇంత దూరం వచ్చిన ఆ వెంకట సత్యలక్ష్మిని నేనేనా అని మీకే కాదండి నాక్కూడా చాలా ఆశ్చర్యమేస్తుంది